భగవత్పాదశంకరకర ఆప్యాయతు మమాంగాుస్మోయాణ సర్వాణి బ్రహ్మౌపనిషదంస్ పదాత్మతేయ ఉపనిషత్సర్మాయ సుతుయ సంతు ఓ శాంతి శాంతి అన్యదేవద్విదిత అవిదితీ అవ్విథో శుశ్రుమ పూర్వా అవతారిలో చూసాము ఆగమైన శక్తే ప్రత్యాయ సో ప్రత్యక్ష అనుమాన ప్రమాణములతో ఉపమాన ప్రమాణంతో ఆత్మతత్వాన్ని బోధించటం సంభవం కాదు ఉపమాన ప్రమాణంతో కూడా బోధిస్తారు దానికి దృష్టాంతం ఎలా చెప్తారంటే నిన్న మీకు ప్రత్యక్ష అనుమానం ఎలా పొందుతారు ఇప్పుడు ఒకడు అడవి మార్గం కూడా వెళ్ళబోతున్నాడు వెళ్ళబోతుంటే చూడు నువ్వు వెళ్ళి మార్గంలో గవయ మృగములు అధికము గలవు గవయ మృగములు కాబట్టి అవి కొంచెం పొడుస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండు అవి వైల్డ్గా ఉంటాయి అని చెప్తాయి అంటే గవయ మృగ మృగం నాకు ఎలా తెలుస్తుంది నేను ఎప్పుడు చూడలేదే అని వీడంట అంటే గోవత్ ఎద్దును పోలి ఉంటుంది వీడు అడవికుండా వెళ్తూ ఉంటాడు ఎప్పుడు చూడలేదాన్ని చూస్తాడు చూసిన వెంటనే ఓహో ఇయ్యా గవయము గవన్ తెలుసుకుంటాడు ఎలా తెలుసుకున్నాడు ప్రత్యక్షం చేత కాదుగా అను ఉపమాన ప్రమాణం చేత తెలుసుకున్నాడు కాబట్టి ఈ విధంగా ప్రత్యక్ష అనుమ జాగ్రత్త ప్రత్యక్ష అనుమాన ఉపమానములనే మూడు ప్రమాణములు కూడా ఏ ఆత్మతత్వం విషయంలో ఫెయిల్ అయిపోతాయో విఫలములు అయిపోతాయి ఫెయిల్ అయిపోవడం ఫెయిల్ అన్నది ఫలా నుంచి వచ్చినాయి విఫలములు అప్పుడు ఇంకా ఆగమము ఇదిలో ఉంటుంది ఆగమం అనగా ఏమి సుశృతి అని వర్డ్ టు వర్డ్ మీనింగ్ శృతి అంటే శృతి అంటే ఇప్పుడు ప్రత్యక్ష అనుమాన ఉపమాన ప్రమాణములు ఫెయిల్ అంటే అర్థమట్టు తెలిసిన మనస్సు ఇంద్రియములు మనస్సు బుద్ధి అదే బుద్ధి అండి అదే మదనమాట ఇంద్రియములు మనస్సు ఫెయిల్ అర్థం ఇంద్రియములు మనస్సు తెలుసుకోవడం వాటి వల్ల కాదు అని మనం తెలిసేసాం ఇంకేమి మిగిలింది ఇంకా అనుభవం మిగిలింది అనుభవము ఇంద్రియములకు మనస్సుకు లోతు అంతగా వాటికంటే లోతైనది అనుభవం మిగిలింది మరి అనుభవం వీడికి లేదు కదా వీడికి అనుభవం వాడికి కదా బోధించడం కాబట్టి శృతి అనుభవానుసారి ఉపదేశము నేను అక్కడ బ్రాకెట్లో రాశా శృతి అని ఆగమము అంటే శృతి ఇమీడియేట్ మీన్ శృతి అనగా అనుభవానుసారి ఉపదేశము ఆయన మహర్షి అనుభవించి ఉపదేశిస్తారు ఇప్పుడు ఇది ఎలాగంటే నువ్వు ఈ ఈ తైలం నువ్వు రాసుకోవా నీకు మోకాలు చెట్టు తగ్గుతాయి నేను అనుభవంతో చెప్తున్నాను అంటే ఆ తైలం పనిచేస్తుంది కొన్ని చోట్ల అన్ని తైలాలు పనిచేయవు పనిచేసి పనిచేస్తుంది అది ఎందుకు పనిచేస్తుంది అంటే నేను చెప్పలేను అనుభవమే నాకు అంటే అది ఎలా పనిచేసిందంటే నేను ఎక్కడ చెప్పను నాకు తెలియదు కాబట్టి అనుభవానుసారి ఉపదేశం శృతి అలాంటిది గాయత్రి మంత్రాన్ని ఆయన అనుభవానికి తెచ్చుకుని లోకాయనకు ఉపదేశించాను అటువంటి అనుభవానుసారి ఉపదేశము కలగదు దాన్ని బట్టి నీవు ఆత్మతత్వాన్ని తెలుసుకోవచ్చు అని దానికి ఆగమము అని పేరు ఆ ఆగమాన్ని చెప్తున్నారు ఈ ఆగమము ఈ మొత్తం సెక్షంలో ఆగమము ఆ ఒక్కటే వాక్యం అన్యదేవతద్విదిత దతో అవిదిత దీ అది ఆగమం పక్కనే ఇతి వచ్చేసింది కదా ఇటీతో అంటే క్లోజ్ అయిందన్నమాట ఆగమము కాబట్టి అది నువ్వు బేసిక్స్గా చేసుకుని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవచ్చును సో తత్ అంటే ఆత్మతత్వము అన్యదేవా ఇట్ ఈస్ డిస్టింక్ట్ ఇట్ ఈజ్ అదర్ సెకండ్లీ అదర్ దేనికంటే అదర్ విదితాత్ తెలిసేదానికంటే ఇట్ ఈస్ ది అదర్ తెలిసేదానికంటే ఎవరికి ఎవరికైనా సరే చేతన పురుషుల పురుషుడు పురుషుడ మగవాడు ఆడదని కాదు చేతన పురుషుడు ఎక్సెన్షియంట్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు పశుపక్షాదులకు కూడా తెలిసి తెలుసుకొని ఉంటాయి ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా తెలిసేది తెలిసింది తెలిసేది ఉందంటే అది ఆత్మతత్వము కానేరదు ఆత్మతత్వము ఆ విధంగా తెలిసేదానికంటే విలక్షణము అనేదంటే భిన్నమూనగా విలక్షణము అనే అర్థం అయితే ఇప్పుడు తెలిసేది కాదు అన్నప్పుడు తెలిసేదానికంటే భిన్నము అన్నట్లయితే అయితే తెలియనిది అవ్వాలి ఇప్పుడు తెలిసేదానికంటే భిన్నము తెలియనిది కదా కాబట్టి ఆత్మతత్వము తెలియబడేది కాదు అంటే అవిదితము అవుతుందా కాదు అవిదితము కూడా కాదు అథో మరియు అవిదితాత్ అధి అవిదితము కంటే కూడా పైది అంటే అవిదితము కంటే కూడా అన్యము అని ఇది ఆగమము ఇలాంటి ఆగమాలు మీకు ఎక్కడ పెడితే అక్కడ కనపడవు ఇది కేవలము ఆత్మతత్వ విషయంలో మాత్రమే ఇటువంటి పారాడాక్సికల్ ఆగమాలు కనపడతాయి పారాడాక్సికల్ కాంట్రడిక్టరీ కాదండి కాంట్రడిక్టరీ అనుకోకూడదు కాంట్రడిక్షన్ కి పారాడాక్స్కి తేడా ఉంది కాంట్రడిక్షన్ అంటే విరోధం అంటే తను చెప్పిన మాటని తనే కాదని కొట్టిపారేసేటం శువచనం వ్యాఘాతము అది తప్పది అది శాస్త్ర విరుద్ధమది కానీ పారాడాక్స్ అంటే విరోధం కాదు విరోధాభాసము విరోధము వలె అనిపిస్తుంది మీరు స్థూలంగా చూసినప్పుడు అరే ఏం చెప్పింది సరిగ్గా లేదే ఆత్మ అయితే విదితం అవ్వాలి ఒకవేళ విదితము కాకుంటే మరి అవిదితమే అవ్వాలి కదా విదితం కాదన్నాడు అవిదితం అవుతుందేమో అనుకునే లోపల అవిదితము కూడా కాదంటున్నాడే అని మీకు విరోధం భాషిస్తుంది కానీ సూక్ష్మంగా పరిశీలించినట్లయితే విరోధమేమీ ఉండదు ఎందుకంటే ఈ సృష్టిలో సర్వము సర్వము అయితే విదితం అవుతుంది కా లేదా అవిదితమవుతుంది కానీ ఒక్కటి ఉంది అది విదితము కానిది అవిదితము కానిది ఒక్కటి ఉంది అది ఏ ఆత్మతత్వము మీరు సూక్ష్మంగా చూసినట్లయితే విరోధమేమీ కనపడదు ఇప్పుడు విదితం అంటే ఏమిటండి విదితము అంటే చూడండి ఇంద్రియ ప్రత్యక్షము అంటే ఎదురకుండా కనపడే ఘటపటాదులు ఇంద్రియ ప్రత్యక్షములు అంటారు అవి విధితంలో క్యాటగిరీలో పడతాయి రెండు మనోగోచరము ఇప్పుడు దిస్ ఈజ్ వన్ థింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ నేను చాలా ఆశ్చర్యపోయినటువంటి విషయాల్లో ఇది ఒకటి ఇప్పుడు జ్వాలాముఖి అదే అగ్నిపర్వతం అని మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం పర్వతంలోంచి నిప్పులు కక్కుతూ ఉంటుంది అది చూడాలని అనుకుంటా చూడాలని అనుకుంటే నేను ఏం చేశానంటే ఈ అగ్నిపర్వతాన్ని చూద్దామని కొంత ప్రయత్నం చేశాను స్థిర వెళితే పర్వతో వణిమాంధమాత్రే అగ్ని పర్వతం చూడటం అంటూ ఏమీ ఉండదు పర్వతో వణిమాంధం మాత్రమే మేము చిన్నప్పటి నుంచి వింటున్నాం తర్కసంగ్రహంలో ఏమిటి ఆ పర్వతమునందు నిప్పు కలదు అగ్ని కలదు ఎందువల్ల ధూమా పొగ వస్తుంది కాబట్టి నిప్పు అని మీరు ఏం చేయ కళ్ళు చూసి నిప్పు అదుగో నిప్పుడానికి ఏమీ ఉండదు అక్కడ ఉంటుంది ఆ పొగ చూసి పోగొస్తోంది కళ్ళు మూసుకుని కాబట్టి నిప్పు ఉంటుంది అని మీరు మనస్సుతో తెలుసుకోవడమే అక్కడికి వెళ్ళినా అంటే ఇప్పుడు విమానం ఎత్తి నాలుగు గంటలు ప్రయాణం చేసి అక్కడికి వెళ్తే ఇంతే మహాభాగ్యం వాటిమలా అని ఓ దేశం ఒకటారు మీరు విన్నారో అక్కడ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఏమని చేస్తారంటే ద కంట్రీ ఆఫ్ వరల్డ్ కనోస్ అని అడ్వర్టైజ్మెంట్ అనేప్పటికీ కంట్రీ ఆఫ్ వరల్డ్ అని మనం ఉత్సాహంగా విమానం ఎత్తి గ్వాటిమాలా సిటీ ఓ ఫ్లైట్ ఒకటి ఉంటుంది అది ఎక్కి గ్వాటిమాలలో దిగుతాం దిగి వేసా తీసుకుని డబ్బులు కట్టి వేసా తీసుకుని బయటికి వెళ్తే ఎవరా వాల్కను శిరా అని చూపిస్తాడు అది అక్కడ ఒక పెద్ద దూరంగా ఒక కొండ ఉంటుంది ఆ మేఘాల్లో కలిసిపోయి ఉంటుంది కానీ కొండ షేపును మనం గుర్తించవచ్చు కొండ క్యాపిటల్ చూస్తే కానీ కొండ ఉందని కూడా తెలియదు అంత దూరంలో ఉంటుంది ఇప్పుడు ఆ కొండ కొమ్ముని నల్లని మేఘాలు ఆవరించి ఉంటాయి మేఘాలయనే అనుకుంటాం మనం అందులో ట్రాపికల్ కంట్రీ మేఘాల ఎప్పుడూ ఉంటాయి మేఘాలు లేకపోతే పొగనే స్పష్టంగా తెలుసుకోవచ్చు అలాగే ఉండదు మేఘాలు ఉంటాయి కానీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ మేఘాలతో పాటుగా అక్కడ పొగ కూడా పైపు లేస్తూ ఉంటుంది నిజానికి అవి మేఘాలు కావు ఒకే అలా మేఘాల కింద ఎక్కువ మొదలై మనకు కనపడతాం అదంతా వాడు చెప్తాడు మనకి తెలుస్తుంది ఓకే అదే అగ్నిపర్వతం అంటే ఇప్పుడు ఈ గోటమల సిటీకి దీన్ని చూడడానికి వచ్చిన ఎస్ దిస్ ఈజ్ టూ అన్యాయం నేను ఐక్రో తెచ్చా అంటే వాళ్ళు అన్నారు మీరు పనిచేయండి ఇక్కడి నుంచి యాభై మైళ్ళ దూరం వెళ్ళండి మీరు అక్కడ ఒక లాడ్జింగ్ ఉంది దాంట్లో మీరు బుక్ చేసుకున్న వారం రోజులు అక్కడ ట్రెక్కింగ్ మాస్టర్స్ వాళ్ళు ఉంటారు మీరు కూడా ట్రెక్కింగ్ సామాన్ అంతా వేసుకునే ట్రెక్కింగ్ బూక్స్ అన్ని వేసుకున్నాయి దానికి కావాల్సిన సామగ్రి అంతా చేసుకునే త్రీ డేస్ అప్పు త్రీ డేస్ డౌన్ ట్రెక్ చేస్తే మీరు కొంచెం దగ్గరికి వెళ్ళగలుగుతారు అప్పుడు ఆ ట్రెక్కింగ్ వాళ్ళని చేసిన వాళ్ళని అడిగారు అంటే వాళ్ళు అన్నారు ట్రెక్ చేసినా కూడా మళ్ళీ పర్వతో వర్ణిమాన్ ధూమాత్ మూడు రోజులు ట్రెక్ చేసినా కూడా పర్వతో అభిమానం ధూమాన్ మీరు అగ్నిపర్వతం చూడడం అంటే ఏమి ఉండదు కేవలము జియాలజిస్టులకి స్పెషల్ పర్మిషన్ ఉండి వాళ్ళకి స్పెషల్ డ్రెస్సులు వేసుకుని స్పెషల్ హెలికాప్టర్స్లో వాళ్ళు వెళ్ళి అక్కడి నుంచి హెలికాప్టర్ల నుంచి దాడులు వేసుకుని అక్కడ దిగుతారు దిగి వాళ్ళు ఆ పర్టికులర్ డ్రెస్ వేసుకుని దిగుతారు వాళ్ళకి కనబడుతుంది కొద్ది గొప్ప అంతే తప్ప మనం వెళ్ళిపోయి చూసే సీదేమీ ఉండాలి కాబట్టి ఇక్కడ కూర్చుని మీరు అది సెటిల్ చేసేస్తే అది పర్వత వన్మాన్ భూమాత్ ఇది మనోగోచరము అంటారు అది కూడా విద్యుత్ అనే కేటగిరీలో పడుతుంది అంటే కనపడక పోయినా ఇక బుద్ధి గోచరము అని మూడవ విద్యతము త్రీ ప్లస్ టూ ఉందనుకోండి త్రీ ప్లస్ టూ ఈక్వల్ టు ఫైవ్ అన్నది బుద్ధి గోచరం ఎందుకంటే అది అబ్స్ట్రాక్ట్ మూడు పళ్ళు రెండు పళ్ళు ఈక్వల్ టు ఐదు పళ్ళు అన్నది ఇంద్రియ గోచరం అవుతుంది తప్ప త్రీ ప్లస్ టూ ఈస్ ఫైవ్ అన్నది అబ్స్ట్రాక్ట్ వాట్ ఈస్ త్రీ వాట్ ఈస్ టూ నో నథింగ్ నేను పత్రుకుల ఇన్ జనరల్ త్రీ ఇన్ జనరల్ టూ త్రీ ప్లస్ అని దట్ ఈస్ వెరీ అబ్స్ట్రాక్ట్ మీకు మీకు అలవాటైపోయింది కాబట్టి దానికి తెలియదు కానీ చాలా అబ్స్ట్రాక్ట్ థింగ్ అది కాంక్రీట్ కాదు అది కాంక్రీట్ ఏమిటి మూడు పళ్ళు ప్లస్ రెండు పళ్ళు కలిపితే ఐదు పళ్ళు వస్తాయి దట్ ఈస్ కాంక్రీట్ నిజాత చిన్న పిల్లలకి అవేవో పూసలవో పెట్టి అధమెటిక్ వారికి కాంక్రీట్గా ఉంటే కానీ అర్థం చేసుకోలేదు తర్వాత కొంత అభ్యాసం అయిన తర్వాత అబ్స్ట్రాక్ట్ని తెలుసుకునే బుద్ధి వాడికి వస్తుంది అప్పుడు త్రీ ప్లస్ టూ ఈక్వల్ టు ఫైవ్ సో అలాగే ప్రైమ్ నెంబర్స్ అని ఇదని అదని అదంతా కూడా యాప్స్ట్రాక్ట్ అంత నెంబర్ థీడీ అంతా కూడా మీ బుర్రోలో ఉంటుంది తప్ప దాని కరస్పాండింగ్ బయట ఏముండదు బయట ప్రైమ్ నెంబర్ చూపించండి నాకు ఎక్కడ ఏముందో బయట ప్రేమ్ నెంబరు పదిహేడు ప్రైమ్ నెంబర్ బయట పదిహేడు ఏముంటుంది పదిహేడు ఈజ్ ఇన్ యువర్ హెడ్ కాబట్టి సో దిస్ ఈజ్ విద్యుత్మం బుద్దికి గోచరమయ్యేది మూడోది నాలుగవది ఉంది విదితము సాక్షి భాస్యము అంటారు అంటే అలాగా మీ మనస్సులో దుఃఖం ఉందనుకోండి అది మీకు తెలుస్తూ ఉంటుంది కదా విదితము మీ మనస్సులో ఉత్సాహం ఉందనుకోండి మీకు తెలుస్తూ ఉంటుంది విదితము ఒకప్పుడు మీ మనస్సులో ఎదుటివాడిపై ద్వేషభావం ఉంటుంది అది మీకు తెలుస్తూ ఉంటుంది కానీ పైకి మాత్రం ముఖానికి నవ్వు పులుముకుని వాటితో థ్యాంక్ వెరీ మచ్ వెరీ glad to see you. అని చేయగలిపిస్తాం మనం కానీ మనకే తెలుస్తూ ఉంటుంది ఏమని వాడికి తెలీదు మనకి తెలుస్తూ ఉంటుంది ఏమని వీడియందు నాకు ద్వేషము గలదు అని తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మానసిక అవస్థలు ఎన్నైతే ఉంటాయో సుఖ దుఃఖములు రాగద్వేషములు ఈ మానసిక అవస్థలు తర్వాత అహంకారము కూడా మానసిక అవస్థ మమకారము కూడా మానసిక అవస్థ ఈగో ఈజ్ ఆల్సో ఎ థాట్ ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి ఎవరికి తెలుస్తాయి సాక్షికి తెలుస్తూ ఉంటాయి వీటన్నిటినీ సాక్షిగా దర్శించే ఆ తత్వం ఏదైతే అది దానికి తెలుస్తూ ఉంటాయి కాబట్టి మానసిక అవస్థలన్నీ కూడా విదితములే ఇది దిస్ ఈస్ ది ఎంటైర్ గేమట్ ఆఫ్ విదిత అటువంటి విదితము కంటే ఇతరము ఓకే భాష్యకారులు ఏమంటారు చూద్దాము ఆయన ఏం చేశారంటే మామూలుగా అన్యదేవా ఇతి అని అనుండి వారు కానీ ఇప్పుడు ఆగమాన్ని సూచించటం కోసం మొత్తం వాక్యాన్ని ఇతి పరంతో ఇతి పక్కన పెట్టి మీకు అక్కడ చూపించాలి ఇది ఆగమము అనే అభిప్రాయం ఇప్పుడు దాన్ని వ్యాఖ్యానం చేస్తారు అన్యేవా బృహదేవాదేరు వేరు తెలుగులో వేరు అంటారు దానికంటే ఇది వేరు ఖచ్చితంగా వేరు మాత్రమే ఏమిటది తృతం శ్రోత్రదీనా శ్రోత్రీ అవిషయత్ అన్యదేవా అది వేరైనది మాత్రమే తత్ అంటే ఏమిటి ఎప్పుడు కూడా తచ్చబ్దము సర్వనామము ప్రకృతమును పరామర్శ చేస్తూ ఉంటుంది ఏది ప్రకృతంలో మనం చర్చిస్తున్నామో అదియే అవుతుంది అది మనం ఏం చర్చిస్తున్నాము సో శ్రోత్రముల శ్రోత్రమునకు శ్రోత్రము మనసు మనహ అని మనం వర్ణించి ఉన్నామో అదియే పైగా అలా వర్ణించాం ప్రారంభం అలా చేశాం శ్రోత్ర శ్రోత్రము కొంచెం ముందుకొచ్చి ఎత్ శ్రోత్రేణ న శృణోతి వాచా నవదతి మనసా నమను అంటే ఆ ఇంద్రియములకు ఏదైతే గోచరము కాదు అని కూడా చెప్పి అది తది మనం తేషాంచ అవిషయ అని చెప్పబడిన ఏ పరమాత్మతత్వం కలదో అది వేరుగా ఉన్నది తద్విదితాద్ అన్యదేవీ అది అంటే ఇంద్రియములకు గోచరము కానిది ఇత్యాది అది విదితము కంటే విలక్షణము వేరుగా ఉన్నది మాత్రమే అది నిశ్చితము సో చూడండి నిజానికి విదితోపాధికో జీవ అవిదితోపాధిక ఈశ్వర అని ఒక నియమం గలదు ఇప్పుడు జీవుడు అంటే ఏంటి జీవుడు అంటే ఒక ఉపాధిని పట్టుకున్నవాడు జీవుడు ఉపాధి ఉంటే కానీ జీవుడు ఉండడం ఇప్పుడు మీరు గమనించండి ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళారనుకోండి వాళ్ళు మెడలో బ్యాగ్జీ వేసుకుని బయటకు వస్తారు వాళ్ళు కనపడతారు మెడలో బయటికి వెళ్ళి కాఫీ తాగేప్పుడు కూడా ఉంటుంది వాడు మెడలో బ్యాగ్జీ పైగా డ్రస్ ఉంటుంది నర్సులు ఉన్నారనుకోండి టాలెంటెడ్ డ్రస్ ఉంటుంది డాక్టర్లు ఉంటే వైట్ కోట్ వేసుకుంటారు మెడవో అది ఏదో పెట్టుకుంటారు స్టెటోస్కోప్ ఈ మధ్యన పెట్టుకుంటున్నారా ఆ డోన్ ఈ మధ్యన ఫిజికల్ డయాగ్నోసిస్ మానేశారు స్టె స్టెటస్కోప్ తోటి హార్ట్ పరిశీలించడం మానేశారు మానేసి పెట్టి కౌంటు చేసి ఇవన్నీ చేయాలి వాళ్ళు అవేం చేయరు వెళ్ళి ఈసీజీ తెచ్చుర అది కౌంటు చేసి నెంబర్ ఇస్తుంది నిమిషానికి డెబ్బై రెండు ఉండాలి కదా వీడు కౌంట్ చేస్తే అక్కడ కూర్చుంటాడు ఈ స్టెటస్కోప్ పెట్టి ఆ రోజులు వెళ్ళిపోయాయి ఇప్పుడు ఊరికే టెరోస్కోప్ అలంకారం అదేం వాడరు అది పల్స్ ఎంత అన్నది అదే రాష్ట్రం అదే అక్కడ ఇండికేట్ చేస్తుంది ఈసీఈ తీసేస్తే అది ఎనీవే సో ఇవన్నీ ఈ డ్రస్సు ఈ బ్యాగ్జీ అవన్నీ ఉపాధులు అన్ని ఉపాధి అంటే డిజరాల్ ఎగ్జంట్స్ అవి ఏం చేస్తాయంటే మానసికంగా ఒకనొక పర్టిక్యులర్ని కాంక్రిటైజ్ చేస్తారు హీ సచ్ అండ్ సచ్ అనే ఒక భావనను దృఢం చేసి పెడుతాడు ఆ నర్స్ డ్రెస్ వేసేసుకునేప్పటికీ నేను నర్స్ని అనే భావన ఆవిడకి దృఢమైపోతుంది ఆ నర్సు డ్యూటీ ఏది ఉంటే అది చేసేసుకుంది అంచే వీళ్ళు డ్యూటీ దిగేప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళకు క్యూబ్ చల్లిస్తారు అక్కడికి వెళ్ళి ఆ డ్రెస్సులన్నీ లోపల పెట్టేసుకుని మామూలు డ్రెస్ వేసుకుని వచ్చేస్తాను ఒకసారి నర్సు మామూలు చేరగట్టుకుని బయటకు వచ్చేసిందంటే ఇంకా నర్సు పని ముట్టుకోని కూడా ముట్టుకో ఉపాధి దాన్ని ఉపాధి అంట ఉపాధి అంటే ఒక స్టేటస్ ని తనపై ఆరోపించుకుంటా దాన్ని ఉపాధి అంట కాబట్టి జీవుడు అనగానేమి ప్రత్యక్షోపాధికో జీవ కంటికి కనబడుతూ ఉండే అంటే తెలుస్తూ ఉండే విధితోపాధికో జీవ నాట్ ప్రత్యక్షోపాధిక తెలుస్తూ ఉండేవి ఉపాధులుగా పెట్టుకుంటాడు తెలుస్తూ ఉండే వాటిని నేను తెలుసుకునేవాడను అని భేదం తెలుసుకో మరి అదే అజ్ఞానం అంటే దేహం తెలుస్తూ ఉంటుంది అది ఉపాధి ఇల్లు తెలుస్తూ ఉంటుంది ఈ ఇల్లు ఉపాధి అంటే నా ఇల్లు ఈ ఇంటికి స్వామిని ప్రభువును నేను అని అనుకుంటాడు దానివల్ల ఏమవుతుందో తెలుసు అండి వారు ఎక్కడికి వెళ్ళలేడు ఇంకక్కడే ఉంటాడు ఇది అలా మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఇటు అటు వెళ్తారు కానీ మానసికంగా హీఈస్ టైడ్ టు హే హోమ్ ఒక హోమ్కి టైఅప్ అయిపోయి ఉంటాడు అలాగే ఈమెకు నేను భర్తను అంటే వాడు అక్కడ ఆమెతో టైఅప్ అయిపోయి ఉంటాడు దీన్ని ఒక సిండ్రోమ్ మనం వర్ణిస్తాం మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్ ఆ విధంగా టైఅప్ అయిపోయి ఉంటాడు అదంతా ఉపాధులు ఈ ఉపాధుల్ని వీడు పెట్టుకున్న ఉపాధులే వీడికి తెలిసేటువంటి విదితము చూసి ఓ వంద మంది అమ్మాయిలను చూసి వంద మంది అమ్మాయిలు కనపడుతూ ఉంటారు కొంతమందికి అవుతే వెయ్యి మంది దాంట్లో పది మందిని పరిశీలిస్తాడు ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేస్తాడు ఓ అమ్మాయిని పెళ్ళాడతాడు పెళ్లాడి ఈవనాభార్య విదితమా విదితమా విదితం కాబట్టి విద్యుతోపాధికో జీవ దేహము విదితము మనస్సు విదితము అహంకారము విదితము ఇటువంటి విదితమును ఉపాధిగా చేసుకుని వీడు ఉంటాడు విద్యుతోపాధికో జీవ అవిద్యుతోపాధిక ఈశ్వర ఈశ్వరుడంటేమిటి మనకి ఏమిటేమిటైతే తెలియవో వాటన్నిటికీ ఉపాధులుగా పెట్టి అదిగో అది ఈశ్వరుడు ఈశ్వరుడు వైకుంఠంలో ఉంటాడు వైకుంఠం వీడికి తెలుసునని వీడు వీడు ఉంటే భ్రమపడుతూ ఉంటాడు వైకుంఠం తెలుసునని వైకుంఠం తెలియడం వైకుంఠం ఏం తెలియదు అలాగా వైకుంఠం ఏం తెలియదు వీడికి ఎలా తెలిసింది వైకుంఠం ఏదో పుస్తకంలో చూశాడు పుస్తకంలో చూసేది అది తెలిసినట్టు ఎలా అవుతుంది ఆ పుస్తకంలో ఎవడో పెట్టాడు కాబట్టి వీడి వీడికి తెలిసి ఉన్నది కాదు కదా ఆ పెట్టిన వాడికి తెలుసో మానేదో అది వేరే సంగతి వీడికైతే తెలియదు కాబట్టి తెలియని వైకుంఠము దేవునికి నివాస స్థానము అంటాడు దేవుడికి ఒక పర్టికులర్ దేహము ఉపాధి అంటాడు చతుర్భుజ దేహము ఉపాధి అని వీడు కల్పించుకున్నది తప్ప వీడేమి తెలిసి చెప్పిన మాట కాదుగా ఈశ్వరుని యొక్క శక్తి ఎంత ఉంటుందిరా అంటే అనంతము అంట అనంతం అంటే అర్థం ఏంటి ఏది తెలియ శక్తిము కాదో శక్తి ఉపాధి ఈశ్వరుడు తెలిసే శక్తి ఉపాధి జీవుడే కొంత ఉపా కొంత కొంత శక్తి ఉపాధి అవుతాడు జీవుడవుతాడు తెలుస్తూ ఉంటే జీవుడే అవుతాడు అఖి సూర్య భగవానుడు ఉన్నాడు ఉంటే మాటవలసకు భగవానుడు అన్నామే కాని ఆయన దగ్గర ఇంత శక్తి ఉన్నది అని మీరు ఎప్పుడైతే ఎస్టిమేట్ చేసేసారో సూర్యుడు కూడా వన్ ఆఫ్ ది దేవతా సేవతాడు తప్ప ఈశ్వరుడు కాదు ఈ విధంగా ఏడు విద్యుతోపాధికమో అది జీవతత్వము ఎవడైతే అవిద్యుతోపాధికుడో అది ఈశ్వరుడు మరి పరమాత్మ ఏమిటి జీవుడా ఈశ్వరుడా ఏది కాదు విద్యుత్వూ కాదు అవిద్యుత్ కాదు అది ఒక సంగతి సో కాబట్టి అంచేతమే అద్వైతులని మీరు ఆస్తికులా నాస్తికులా అడిగితే మేము ఏదీ కాదని చెప్తాను ఎందుకంటే ఆస్తికులు అంటే నేను విద్యుతోపాధిక జీవుణ్ణి ఈశ్వరుడు అవిద్యుతోపాధిక ఈశ్వరుడు అనే నిశ్చయంలో ఉన్నవాడు నేను విద్యుతోపాధిక జీవుణ్ణే తప్ప అవిద్యుతోపాధికుడైన ఈశ్వరుడనేవాడు లేడు అంటే నాస్తికుడు వేదాంతులు ఇది కాదు అది కాదు వీళ్ళు ఏమంటారంటే ఇటు జీవ ఈశ్వర భావమును రెండూ కూడా కల్పితమే విదితమును ఉపాధిగా చేస్తే జీవభావ ఉపాధి అంటే కల్పితమవుతుంది అవిదితమును ఉపాధి చేస్తే ఈశ్వరుడు వచ్చాడు కాబట్టి ఈ పరమాత్మ విదితము కంటే భిన్నమే ఆ విలక్షణమే ఆ విదితాన్ని శంకరులు కొంచెం టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు కొంచెం ఉపయోగపడాలి విదితయూత విద్యా విదితం అనేది కచ్చ కర్మ కే అన అనేనా లేదు ఇంకా వేద కర్మనే అనేనా అంటే కరణ కరణ వ్యుత్పత్తి అవుతుంది సో వేద్యతే ఇది విద్య విధి ధాతువు వేద్యతే తెలియబడుచున్నది దాని మీద తత్ప్రత్యయం వచ్చి దానికి ఇడాగమో వచ్చి విధి అవుతుంది కాబట్టి వేద్యతే తెలియబడుచున్నది ఆ విధి అనే ధాతువుకి ఇకారంతో నిర్దేశం చేస్తారు ఇక్కుతోటి నిర్దేశం చేస్తారు విధి అని విధి అన్నది ఒక క్రియ విధి అంటే మీరు ధాటు అంటే క్రియేట అలా తీసుకోండి ప్రస్తుతానికి కాబట్టి విధి అనే క్రియావాచక పదము పదమైతే క్రియ క్రియావాచక పదము దాని అర్థం ఏంటవుతుంది క్రియ అవుతుంది సో క్రియలో కర్మకి డెఫినేషన్ ఇచ్చారు ఆని ఏమని కర్తీప్సితమం కర్మ అని ఇప్పుడు కర్త అంటే చేసేవాడు ఆ క్రియను చేసేవాడు కర్త కర్మ ఏమిటో ఆ క్రియకి కర్మ ఏమవుతుంది అంటే ఆ కర్త ఆ క్రియ ద్వారా దేనిని గట్టిగా పొందాలని కోరుకుంటాడో అది కర్మ అవుతుంది గట్టిగా పొందాలని కోరుకోవాలి అప్పుడే కర్మ అవుతుంది ఇప్పుడు రామ గ్రామం గచ్చితే అన్నప్పుడు ఆ గ్రామమును చేరుకోవాలి అని గం ధాతువు చేత ఆ గ్రామమును చేరుకోవాలి కోరుకుంటున్నాడు గట్టిగా కోరుకుంటున్నాడు పనిలో ఆ గ్రామాన్ని చేరుకోవడంలో పనిలో పనిగా సబర్బును ఆ గ్రామంలో ఉన్నటువంటి అతనికి పని లేనిటువంటి గృహములను కూడా చేరుకుంటాడు అవన్నీ కర్మలు అవ్వవు దేనిని చేరుకో చేరుకుంటే కర్మ అయిపోదు చేరుకోవాలని కర్త గట్టిగా కోరుకోవాలి అప్పుడే అది కర్మ అవుతుంది ఓకే నేను ఇంకా స్థూలంగా చెప్తున్నాను మీకు వ్యాకరణం పుస్తకాలు తీసుకూస్తే ఇంకొంచెం విస్తారంగా ఉంటుంది కాబట్టి కర్తు ఈప్సితమం కర్మ కర్తు ఈప్సితం కర్మ కాదు ఇప్పుడు గ్రామం గచ్చితే అనుకోండి ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్తే వెళ్ళాలి అని బయలుదేరాడు అనుకోండి కాబట్టి మరి వెళ్ళేప్పుడు ఘట్ కేసర్ వస్తుంది ఘట్ కేసరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా మరి వెళ్ళాలనుకుంటున్నారా అని వేరే అడుగుతారు ఎందుకు మరి వెళ్ళేటప్పుడు వస్తుంది అంటున్నారు కాబట్టి అది కూడా వెళ్తాము కానీ కోరుకున్నది కాదు అది ఇట్ ఈస్ డేర్ బట్ ఇట్ ఈజ్ ఈప్సితం బట్ అంటే సికింద్రాబాద్ వెళ్లాలని కోరుకున్నవాడు ఘట్ కేసర్ వెళ్లాలని మౌలాలు వెళ్లాలని కోరుకుంటాడు అవి కూడా కానీ అవి ఈప్సితములే కానీ ఈప్సిత తమములు కావు కాబట్టి వాటికి కర్మ సమంజం కాదు మరి ఏ సమంజం వస్తుంది గట్టేశ్వర ద్వారా అని వాటికి ద్వారా తృతీయా విభక్తి వస్తుంది గుండా వాటిని వాడు సికింద్రాబాద్ చేరుకుంటాడు కాబట్టి ఈప్సిత తమమ్మని అందుకోసం వేశాడు ఇప్పుడు భోజనం చేయాలని కోరుకుంటాడు అయితే ప్లేట్ పెట్టమంటారా పెట్టండి ప్లేట్ అంటాడు అంటే వద్దంటాడా కానీ ప్లేటు ఈప్సితమే తప్ప ఈప్సి తమము కాదు కాబట్టి భుజిక్రియలో అన్నం ఈప్సిత తమవుతుంది తప్ప ప్లేటు ఈప్సిత తమం కాదు ఈప్సితమే అవుతుంది కాబట్టి వారికి అద్దా ఆయన ఆలోచన చేసుకుని తమ ప్రచయాన్ని చేర్చారు కర్తు ఈప్సి తమం కర్మ ఎనివే అదే ఆయన అంటారు సో విధిక్రియ అతిశయన ఆప్తం సో విధిక్రియ చేత చాలా గట్టిగా వ్యాపించబడినది ఇప్పుడు కర్త ఏం చేస్తాడు తెలుసుకోవాలి తెలుసుకునేవాడు కర్త విధిక్రియకు కర్తవుడు తెలుసుకునేవాడు కర్మ ఏమిటి దేనినైతే గట్టిగా వ్యాపించాలి పొందాలి దేనితో విధిక్రియతో జ్ఞానం తెలియతా అనే క్రియతో దేనినైతే గట్టిగా కర్త పొందుతాడో అది విదితము అవుతుంది అంటే మీరు జ్ఞానంతో పట్టేస్తారు దాన్ని జ్ఞానము మీ యొక్క జ్ఞానంతో ఆ జ్ఞానం మనోవృత్తి రూపంగా ఉంటుంది మనోవృత్తి రూపంగా ఉన్న ఘట జ్ఞానం ఉందంటే ఘటాకార వృత్తి రూపంగా ఉంటుంది మనస్సు దేనిని అయినా తెలుసుకున్నప్పుడు ఆ రూపమును పొందుట ద్వారా దానిని తెలుసుకుంటూ ఉంటుంది దట్ ఈజ్ హౌ ద మైండ్ ఆపరేట్స్ ది ఆపరేషన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ వెన్ ఇట్ నోస్ ఎ మౌంటైన్ ఇట్ అక్వైర్స్ ది షేప్ ఆఫ్ ఎ మౌంటైన్ and does ignores the molten now when it mostly electron it acquires the shape of an electron shape under the electron sala chinadi kada ante mental shape sala chinadi anadu mental shape adu it acquires the mental shape of the electron and then it no sphere at all continue ganabadu sala chinna inta chinna bande dan mass zero anada ganta chinadi idantha kuda mental shape ఆ మెంటల్ షేప్ ద్వారా ఎలక్ట్రాన్ పడుతుంది వ్యాపించడం ఆ విధిక్రియతో వ్యాపిస్తుంది సో కాబట్టి విధిక్రియ చేతను ఏదైతే కర్త చేత పొందబడుతో ఉన్నదో అది విదితము అవుతుంది ఇంతలా ఎందుకు చెప్పడం అంటే చూడగా ఆ పరమాత్మ విదితం అవ్వలేదు అని చెప్పడం కోసం ఎందుకంటే ఏది విదితం అవుతుందో అది ఘటపటాదులు అవలే కర్త యొక్క విధిక్రియ ఆపరేషన్ కి కర్మ అవుతూ ఉంటుంది అంత అల్పంగా ఉంటుంది అది ఈ కర్త కంటే కూడా తక్కువ స్థాయిలో ఉంటుంది ఇప్పుడు కర్త నేను ఫిజిక్స్ చదువుకుంటాను అని అనేసి వాడు శ్రద్ధగా ఫిజిక్స్ చదివేస్తే ఫిజిక్స్ వాడికి లొంగిపోయింది కదా అలా అయిపోతుంది దేవుణ్ణి నేను తెలుసుకున్నాను అని వీడు అన్నట్లయితే వీడు ఆపరేట్ చేసేటువంటి విధిక్రియలో కర్మై కూర్చుంటాడు దేవుడు అది ఒక అల్పత్వాన్ని దేవుడి మీద ఆరోపించినట్టు అయిపోతుంది కాబట్టి ఏది ఏది నీవు విధి క్రియ ద్వారా దాన్ని పట్టి కర్మలు చేస్తావో అది అది పరమాత్మ కాలేదు అని చెప్పడం కోసం విదితాత్ అన్యదేవా చూడండి అనాత్మ విదితము సర్వము అనాత్మయే ఏది ఏది మీ చేత తెలియబడుతుందో అది అనాత్మ అయిపోతుంది అనాత్మ సరే పరమాత్మ అనాత్మ అయితే నష్టమే వచ్చింది అంటే చూడండి ఆత్మచేతనము ఆత్మచేతనం అనాత్మ ఏమవుతుంది ఇప్పుడు జడమవుతుంది అదే అచేతనం అవుతుంది అంటే పరమాత్మ జడమైపోతుంది పరమాత్మ జడం ఇప్పుడు పరమాత్మను జడమునందు భావన చేయడం ఒక పరమాత్మ జడము అనడం పరమాత్మ జడు కవులు అలా వర్ణిస్తారు ఈ అన్యాయాలన్నింటినీ చూసి పరమాత్మ నోరు బండరాయి అయిపోయినాడు అని కవులు వర్ణిస్తారు ఒక ఆమె దుఃఖంతో ఆ దేవుని ముందు నిలబడి ఓ శివ నీకు హృదయం లేదుగా నువ్వు రాయివే నువ్వు రాయిని నేను పూజిస్తున్నారు నీ హృదయం కూడా రాయే నువ్వు బండరాయితో సమానము అని ఓ పాట పాట పాడిస్తున్నాడు కాబట్టి పరమాత్మ అనాత్మ గనకైతే ఏమైపోతాడు జరుగుడైపోతాడు అది పరమాత్మ యొక్క తిరస్కారమే అవుతుంది కాబట్టి పరమాత్మ అనాత్మ కాజాలదు ఎందుకంటే ఏది ఏది విదితము అది అది అనాత్మవుతూ ఉంటుంది అంటే ఒకటి అనొచ్చు కొని నాకు విదితము పరిచ్ఛిన్నము అల్పము కావచ్చు బృహస్పతికి విదితము కూడా పరిచ్ఛిన్నము అల్పమే అవుతుందంటే ఎస్ కశ్వచిత్ క్వచిత్ ఎవరికైనా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే క్వచిత్లోనే దేశము కాలము రెండూ ఉంటాయి ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా తెలిసింది అంటే అది ఆ తెలుసుకుని యొక్క విధిక్రియ చేతను పట్టుకొనబడినదై వాడికి అధీనమై ఉంటుంది కనుక అది పరమాత్మ ఎన్నటికీ కాజాలను సో క్వచిత్ కించిత్తు కశేచిట్ విదితం స్వాదితి ఒక్క మాటలో చెప్తున్నారాయన సర్వమేవ వ్యాకృతం విదితమేవా నాకు తెలిసింది వీడికి తెలిసింది బృహస్పతికి తెలిసింది మరో గొప్పవాడికి తెలిసింది ఇట్స్ నాట్ లైక్ దా అంచేతనే మా గురువు గారికి దేవుడు తెలుసుండి మాకింకా తెలియలేదు భవిష్యత్తులో తెలుస్తుంది అని అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ గురువు గారికి తెలియలేదు వీడికి కూడా కంగారు వీడికి కూడా ఇప్పట్లో తెలిసేదేమీ కాదు విదితం అని అన్నారంటే పోయిందంటే బ్రహ్మ జ్ఞానంలో కర్మ అవ్వదు జ్ఞానంలో కర్మ అయిందంటే అల్పం అయిపోతుంది విదితము అంటే జ్ఞానంలో కర్మ అవడం రాష్టమేమిటి అవునా మరి జ్ఞా విదితము అంటే జ్ఞానంలో కర్మ అవ్వాలి అవునా జ్ఞానంలో కర్మ అయిందంటే ఏమవుతుంది బ్రహ్మ అల్పమైపోతుంది కాబట్టి ఎన్నటికీ జ్ఞానమునందు కర్మయే ప్రసక్తియే లేదు తర్వాత శంకరులు ఏమంటున్నారంటే ఏదేదైతే నామరూపములుగా వ్యాకరణమును చెంది ఉంటుందో అది విదితము విదిత శబ్దానికి ఒక చక్కటి చేస్తున్నారు సో సర్వమేవ వ్యాకృతం విదితమేవ ఏది ఏది వ్యాకరణము వ్యాకరణం అంటే ఎప్పుడు తెలుసునండి ఇప్పుడు రామ అనే స్టెమ్ తీసుకోండి ప్రాతిపదిక అంటారు ప్రాతిపదిక పేరులోనే ఇట్ ఈస్ ది స్టెమ్ బిట్ ది ఫౌండేషన్ అప్ ఆల్ ఊచ్ యు బిల్డ్ అనే అర్థం ఆ ప్రాతిపదిక అనే మాటలోనే ఉంది సో ఇప్పుడు ఇల్లు కట్టాలనుకోండి మొట్టమొదటి ఏం చేస్తారు మట్టిలో మట్టి గోతుల తల్లి అక్కడ ఫౌండేషన్ వేస్తారు దట్ ఇస్ది ప్రాతిపదిక ఆ ఫౌండేషన్ ఇచ్చి ప్రాతిపదిక దానిమీద ఇల్లు కట్టారు అలాగే పాణిని ఏమన్నాడంటే అర్థవత్ అర్థం ఉండాలి దానికి కక్కా కిక్కి అని చెప్పి ఇదిగో ప్రాతిపదిక అనుకోవడదు కానీ ఆ ప్రాతిపదికకి చిన్న ముక్క ఉంటుంది దానికి అర్థం ఉండాలి ప్రత్యయాలన్నీ చేర్చాక అర్థం వస్తుందని కాదు బిగిన్ విత్ దానికి అర్థం ఉండాలి అలాగే ఫౌండేషన్ కూడా దానికి ఏదో ఒక రూపం ఇల్లు కట్టాక వస్తుందని కాదు దానికి ఒక మౌలికమైన రూపం ఉంటుంది ఫండమెంటల్గా దానికి ఒక రూపం ఉంటుంది టు బిగిన్ విత్ తర్వాత ఇల్లు కట్టినప్పుడు ఆ రూపం బాగా విస్తరిస్తుంది సో ఆ ప్రాతిపదిక సో అటువంటి ప్రాతిపదిక సో రామ మాట కూడా అలా వచ్చింది ఇప్పుడు రామా అన్నది ప్రాతిపదిక దీని మీద షూ అవు జస్ట్ అమ్మ షెస్ అంటో తొమ్మిది ఏడు మూడు ఇరవై ఒక్క ప్రచయాలు ఉన్నాయి ఒక్కొక్క ప్రచయం చేస్తే ఒక్కొక్క రూపం వస్తూ ఉంటుంది ఒక్కొక్క షేప్కి ఒక్కొక్క అర్థం రామాకి టా పెట్టారనుకోండి రామేణా అవుతుంది దానికి అర్థం వేరు రామాకి నీ పెడితే రామాయ అవుతుంది నీయో నేయో దాని అర్థం వేరు సో ఈ విధంగా ఒక్కొక్క ప్రచయం పెట్టుకుంటూ పోతుంటే ఒక్కొక్క రూపం వస్తుంది ఆ రూపానికి అర్థం వేరు కాబట్టి సో రామ శబ్దము ప్రాతిపదిక సూపెట్టండి రామాస్ రామ ఒక నామం దానికి అర్థం ఏమిటి రాముడు రూపం నామము రూపము నామము రూపం నామము రామాయ నామము అర్థం ఏమిటి రాముని కొరకు రూపము ఈ విధంగా వ్యాకరణంలో ఆ శబ్దాన్ని పట్టుకుని ఆ ప్రాతిపదికను పట్టుకుని అది ఎక్స్పాండ్ చేసేపటికి ఇలా గుట్టల గుట్టల గుట్టల కింద రూపాలు వస్తాయి ఈ రామశబ్దాన్ని తీసుకెళ్లి కృదంతాల్లో పడేయచ్చు దానికి రా నామధాతువులు చేమ ఇవ ఆచరతి రామాయతే అని ఉంటుంది యాప్రత్యయం వచ్చి ఆత్మనేపదంలో పడుతుంది అది రామాయతే రాముడుగానే చేస్తున్నాడు అంటే ఈ విధంగా మళ్ళీ రామాయతే లట్టు లిట్టు ఇంకా అవన్నీ వస్తాయి లట్టంటే తొమ్మిది లిట్టంటే తొమ్మిది ఎలాగ మొత్తం పది తొమ్మిది తొమ్మిది వందలు వస్తాయి తొంభై వస్తాయి అక్కడ ఇంకా కృత్ప్రచయాలు కృత్ప్రచయాలు ధాతువుల మీద అసలు ఈ రామా అనేది రమ్మనే ధాతువు వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ కృత్ప్రచయాలు చేసుకుంటూ పోతే ఇంకా ఏవేవో రూపాలు వస్తాయి దీన్ని వ్యాకరణము అంటే వ్యాకరణం అంటే వి ఆ కరణం వి వేర్వేర్ వేర్వేరుగా సపరేట్ సపరేట్ సపరేట్ విశేష ఆ వెరీ వైడ్ ఏరియా కారణం చేయుగా చిన్న ప్రాతిపదిక తీసుకుని దాన్ని చాలా వైడ్ ఏరియాలో కవర్ చేస్తారు ఎలాగా తింగంతములు సుబంతములు అవ్యయములు ధాతువులు కృదంతములు తధితాంతములు అంటూ వైడ్ ఏరియా కవర్ చేస్తారు ఒక్కొక్క ఏరియాలో సుబంతాల్లో ఓ ముప్పై తెగంతాల్లో తొంభై క్రదంతాల్లో యాభై అని విభిన్నములుగా విశిష్టములుగా తయారు చేస్తారు అంటే ఇట్స్ ఎ వైడ్ ఎక్స్పాన్సివ్ ప్రాసెస్ అండ్ ఆల్సో ఏ వెరీ మల్టిప్లికేటరీ ప్రాసెస్ సో దీన్ని వ్యాకరణము అంటారు కొమరి వాడు వ్యాకరణాన్ని చేస్తూ ఉంటాడు వాడు ఏం చేస్తాడు ముందు మట్టి తీసుకొస్తాడు ఆ మట్టి ఇక్కడ గుట్ట కింద ఇట్ ఆక్యుపైస్ ఎ స్మాల్ ఏరియా కానీ పొద్దున్నే మీకు గుట్ట కనబడుతుంది సాయంకాలం మీరు చూస్తే వాడి యార్డ్ అంతా కూడా నిండిపోతుంది కుండలుంటాయి చిన్న పెద్ద మధ్య మధ్య సైజు ఉంటాయి బాణలు ఉంటాయి తర్వాత మూకుళ్ళు ఉంటాయి పిడతలుంటాయి ఇంకే బాగుంటాయి ఇంకే బాగుంటాయి సో మొత్తం యార్డ్ అంతా కవర్ చేస్తాడు ఆ రకరకాలు ఉంటాయి ఒక్కొక్క రకంలో మళ్ళీ మల్టిపుల్ ఉంటాయి కొండలో ఒక పాతికి ఉంటాయి పిడతలో ముప్పై ఉంటాయి ఇది వి ఇలా చేస్తాడు దీనికి వ్యాకరణము అంటారు ఈ వ్యాకరణానికి మూలంలో ఉంటుంది మృతు ఉంటుంది రూపం ఏముండదు అది అది అవ్యాకృతము మృతుకి రూపమే ఉంటుంది కాదు ముద్దలు చేసిన ముద్ద కూడా వ్యాకరణంలో పడుతుంది మృ అనేది వ్యాకరణంలో పడుతుంది ఆ పెండాన్ని ఇంకేదో చేస్తారు కాబట్టి మృత్తు అవ్యాకృతము ఇవన్నీ వ్యాకృతములు వీటిల్లో మృతు తెలియబడే మృతు విదితము కాదు మృత్ పిండం విదితం అవుతుంది మృతు విదితము కాదు నామరూప వ్యాకరణము చేసినటువంటి మృద్వికారములు మాత్రమే విదితము కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ ఏమిటంటే ఏది ఏది నామరూపములుగా వ్యాకరణము చేయబడి ఉంటుందో అది మాత్రమే తెలుస్తూ ఉంటుంది ఓకే దాన్ని రివర్స్ చేయండి ఏది ఏది తెలుస్తూ ఉంటుందో అది తప్పనిసరిగా నామరూపములుగా వ్యాకరణము చెందినది అయి ఉంటుంది ఇప్పుడు దేవుడు తెలిసాడు అన్నారు అనుకోండి అప్పుడేమవుతుంది ఈ దేవుడు మట్టి నుంచి కొండలు పుట్టినట్టుగా పుట్టినవాడు అయ్యి ఉండాలి అమ్మా దేవుడు నామరూపాల్లో పారస్తే దేవుణ్ణి దాటినాడు ఇప్పుడు ప్రార్థించుడు కాబట్టి ఏది విదితము అది వ్యాకృతము గనుక పరమాత్మ కాదు పరమాత్మ విదితము కంటే అనగా వ్యాకృతము కంటే అనగా నామరూపముల కంటే అన్యత్వమే వ్యాకృతం విదితమే తస్మాత్ అన్యదేవాత అన్నటికీ అవడు పరమాత్మ వ్యాకరణమునకు మూలంలో ఉన్నాడు పరమాత్మ అని చెప్పాల్సి ఉంటుంది తప్ప పరమాత్మ వ్యాకృతాంతర్గతుడు అని చెప్పడానికి అవకాశమే లేదు ఆ కారణం చేత పరమాత్మ తప్పనిసరిగా విదితము కంటే అన్యత అయి ఎందుకంటే వ్యాకృతమంతా కూడా విదితమే అవుతూ ఉంటుంది కనుక అని ఈ విధంగా విదితమును పరమాత్మ విదితము కాదం ఎప్పుడు కూడా మనకు ఒక నిర్ణయం ఉన్నది విదితం ప్రత్యక్షం అవిదితం పరోక్షం అని ఏది కంటికి కనబడుతూ ఉంటుందో అది విదితమని ఏది కంటికి కనబడే అవకాశం ఏమైదో అది అవిదితము అని లైక్ ఈ చెట్టు చేమా ఇవన్నీ విదితములు పశువు పక్షి ఇత్యాదులు స్వర్గము ఇత్యాదులు అవిదితములు అది ఉంది అసలు దాన్ని ముందు అర్థం స్వర్గము మాకు తెలుసు అనుకో ఇప్పుడు ఒక ఆయన్ని అడిగారు ఏమంటే మీకు విష్ణువు తెలుసానండి అంటే ఆయన ఏం చెప్పాడంటే విష్ణువు తెలియకపోవడం నేను చిన్నప్పటి నుంచి విష్ణువుతోటే వ్యవహారం నా వ్యవహారం నా బతికే విష్ణువుతోటి చెలారనేస్తే విష్ణువు తప్ప మాకు ఇంకోటలేదు మేము వైష్ణవులో నాకు ఈ పది సృష్టి మొత్తంలో నాకు బాగా తెలుసున్నది విష్ణువే మిగతా కొద్దో గొప్ప తెలుసు కానీ మాత్రం చాలా బాగా తెలుసు నాకు అని చెప్పాడు ఇంకొకళ్ళు అడిగారు నీకు విష్ణు తెలుసు నా అంటే ఆయన నాకు తెలియదండి అసలు విష్ణువుని తెలుసుకోవడమే సంభవం కాదు తెలిసి ఇది విష్ణువు ఎందుకు అవుతుంది సర్వవ్యాపకము కదా పరిచ్ఛిన్నమైన దారినే మనస్సు భావన చేయగలుగుతుంది తప్ప సర్వవ్యాపకమును మనస్సు భావన చేయలేదు ఎలా భావన చేస్తుంది సర్వవ్యాపకాన్ని ఎలా భావన చేస్తుంది చేయడం కుదరడం పరిచ్ఛన్నమైన దారిని భావన చేయగలుగుతుంది కాబట్టి విష్ణువుని నేను తెలియను తెలియలేను తెలియ శక్యము కాదు అని చెప్పాడు ఇప్పుడు దీంట్లో విష్ణువు ఎవరికి తెలిసినట్లు రెండు ఆయనకి తెలిసినట్లు అది సత్యం కాబట్టి విదితం ప్రత్యక్షం అవిదితం పరోక్షం మనోవ్యవస్థ విదితం వ్యాకృతం అవిదితం అవ్యాకృతం అది ఆయన చెప్పబోతున్నారు కాబట్టి పరమాత్మ ఇటు ప్రత్యక్షము కాదు పరోక్షము కాదు పరమాత్మ ఇటు విదిత ఇటు వ్యాకృతము కాదు అటు అవ్యాకృతము కాదు అంటే మీరు కంటితో చూస్తారు నా తత్ర చక్షుద్గచ్చతి ఏముంది కదా అయిందామంతా ఇంకా రాబోతోంది అనుకుంటే కొంత వచ్చింది ఇంకా రాబోతోంది మళ్లీ ఇంకా రాబోతోంది అదే నా వాగ్గచ్చతి వచ్చింది దాన్నే ఇంకా కొంత వివరణ కూడా రాబోతోంది ఇప్పుడు చక్షుఃతితి అన్నప్పుడు పరిస్థితి ఏమిటో తెలుసు అండి అసలు మీరు గమనించారో ముందు వీడు ఒక పరిచ్ఛిన్నమైన దేహంనందు అహమ్మ అభిమానాన్ని కలిగి ఉండాలి అప్పుడే చక్షు గచ్చతి అహం అభిమానము పరిచ్ఛిన్నమైన దేహమునందు లేకుండగా చక్షుఃతే అని వాగ్గచ్చతే అని మనహాగచ్చతే అనేది ఉండదు కాబట్టి వీడు ఎప్పుడైతే తనను తాను ఒక పరిచ్ఛిన్నమైన దేహాభిమానిగా క్రిస్టలైజ్ చేసుకుని నిలిచి ఉంటాడో అప్పుడు మాత్రమే చిక్షుఃనహా వాక్క ఆపరేట్ చేస్తున్న సందర్భంలో అలాంటి వీడి ప్రారంభమే వీడి ప్రాతిపదికే అజ్ఞానం అజ్ఞాన ప్రాతిపదికతో వీడు ముందుకి అడుగు వేస్తున్నాడు వీడికి పరమాత్మ ఎలా తెలుస్తాడండి పరమాత్మ వీడికి తెలిసి మాట్లాడేట్లయితే అజ్ఞానులందరూ కూడా మహానుభావులు అయిపోయి ఉండాలి కాబట్టి అసలు ఫౌండేషన్ సెల్ఫ్ ఇస్ ఫాల్స్ దట్ ఐ ఆమ్ ది బాడీ మైండ్ అనే ఫౌండేషన్ ఫాల్స్ ఆ ఫాల్స్ ఫౌండేషన్ మీద మీరు ఏదో నిర్మాణం చేసినట్లయితే దీని మీద క్రైస్ట్ ఏమన్నా తెలిసినా ఇసుక మీద ఈ బిల్డింగ్ కట్టకూడదు అన్నాడు బెడ్రాక్ మీద బిల్డింగ్ కట్టాలి కానీ ఇసుక మీద బిల్డింగ్ కట్టకూడదు అన్న అది ఆ మాటకు అర్థం వీళ్ళకి తెలియదు మన మిషనరీస్కి ఆ మాటకు అర్థం తెలియదు అది వేదాంతం మాట ఆ మాటకు అర్థం అలా ఎలా ఉందో వేదాంతం మాటలో ఉందా లేకపోతే మతం మాటలో ఉందా లేకపోతే ఈ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ కడుతూ ఉంటారు వాళ్ళు చెప్పి మాట్లాడా ఇసుక మీద మీరు బిల్డింగ్ కట్టకూడదు సో ఇసుక మీద బిల్డింగ్ కట్టడం అంటే నేను ఇదిగో ఇది నేను చక్షు హు గచ్చతి మనహా గచ్చతి నా మనహా వెళ్లి మనం దేవుణ్ణి పట్టుకుంటుంది నో ఆ ప్యాలెస్ ఆఫ్ గాడ్లీనెస్ యూ కెనాట్ కన్స్ట్రక్ట్ ఆన్ శాండ్ నో టు కన్స్ట్రక్ట్ ఇట్ ఆన్ ది బెడ్ రాక్ మెడ్రాక్ అంటే కూటస్థ ఆత్మ చైతన్యం అనే దాని మీద మీరు కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది కానీ ప్యాలెస్ ఆఫ్ డివినిటీని యూ కెనాట్ కన్స్ట్రక్ట్ ఇట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎ ఫిజికల్ ఐడెంటిఫైడ్ ఇండివిజువల్ ఆర్ ఎ దట్ ఈస్ వాట్ హీ మీన్స్ అది వీళ్ళకి తెలుస్తుందా మన కేథలిక్స్ ధెన్ వైట్ ఇట్ డోంట్ నోట్ బికాస్ దే ఆర్ నాట్ ట్రైన్ ఇన్ దట్ డైరెక్షన్ స్వామి ప్రభావానంద పుస్తకం శర్మన్ అంద మౌంట్ సో అలాంటిది ఏదైనా చదువుకుంటే వాళ్ళకి తెలియాలి తప్ప లేకపోతే తెలిసేందుకు అవకాశం లేదు అది పూజ స్వామీజీ కూడా ఒక పుస్తకం ఒకటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిస్టియానిటీ ఏదో పుస్తకం నాకు పేరు గుర్తు లేదు పుస్తకం కూడా లేదు నేను చదివాది ఆ క్రిస్టియానిటీలో ఉండేటువంటి కొన్ని మంచి విషయాల్ని హైలైట్ చేసినటువంటి పుస్తకం కాబట్టి నా చక్షు గచ్చతి నా వాగ్ గచ్చతి అన్న లేదు ఎందుకంటే విదితము వైపు ప్రసరిస్తాయి ఇవన్నీ కూడా ఆ పరమాత్మ విదితము కానే కాదు తస్మాత్ అన్యదేవా ఇట్స్ వెరీ నైస్ ఇప్పుడు విదితము కాకపోతే ఇంకేముంది అవిదితముంది ఇప్పుడు జ్యోతిష్యులను అడిగారు కానీ మో పిల్లడతాడో ఆరు పిల్లలు అడుగుపడతాను అడిగితే ఆయన చెప్పాడు నేను కాగితం మీద రాసి పెడతానండి పుట్టిన తర్వాత చూసుకుందాం ఎందుకు అలా ఎందుకు మరి అలాగే ఉంటుంది కాయకొంగ రాసి చూర్లో పెట్టాడు చూడని పూర్వం ఇళ్ళలా ఉండి పెట్టాడు అది పెద్దవాళ్ళకి మాత్రమే చేయి కాచితే అందు ఇక్కడ పెట్టాను చూసుకోండి ఆయన చూడకుండా ఇంకొకటి కూడా రాసి పెట్టాడు కొడుకు పుట్టానండి ఆ కొడుకు తీసాడు ఇదిగో చూసుకోవాలి కూతురు పుట్టినట్లయితే కూతురు తెస్తాడు ఏదో విని వాళ్ళ అమాయకులు అయితే అలాగే వినేవాడు కొంచెం తెలివైన వాడు అనుకోండి వీళ్ళు ఇలాంటివి ఉన్నాయి కోపం వచ్చేస్తుంది మేడం భాగవతంలో కథ ఒకటి ఉన్నాయి వీళ్ళు ఏం చేశారంటే సాంబుడు అనే ఒక యాదవుడు ఉంటాడు ఆ సాంబుడు యాదవుడు అంటే యాదవ వంశంలో వాడు మన యాదవ కమ్యూనిటీ వాడిని కాదు నాదాయో సో ఈ సాంబుడికి చీర కట్టి పొట్టలా ఆ పొట్ట ఎత్తేన పొట్టలా ఒక అమ్మాయిని అడిపిన జడాది కృత్రిమంగా పెట్టి ఈ మహర్షుల దగ్గరికి తీసుకెళ్లి ఆ మహర్షుల్లో ఒక మహర్షిని అడుగుతారు ఎవరినో కొంచెం గోపిష్టి మహర్షిని అడుగుతారు ఈ అమ్మాయి గర్భవతి అండి కొడుకు పుడతారా కూతురు పుడతారా చెప్పండి అని అడుగుతారు ఈ కథను బట్టి మీకు ఏమర్థమైందండి ఈ కథను ఈ పిచ్చి అది హ్యూమన్ హ్యూమన్ హ్యూమన్ నేచర్ ఈజ్ లైక్ దట్ అని తెలిసిందా లేదా ఆ కథను బట్టి నేను కథ ఐఎమ్ రీడింగ్ ఇన్ టు దిస్ స్టోరీ ఐఎమ్ నాట్ రీడింగ్ దిస్ స్టోరీ సో అని అడిగారు కూతురు పుడతారా ఆయనకు ఒళ్ళు మండి మూసలం పుడుతుందని అది కథ మామూలుగా మీరు ఇప్పుడు కూడా ఒక అమ్మాయిని అలాగే తయారు చేసి పట్టుకెళ్తే ఏదో కొడుకో కొడుకో చెప్పి పంపిస్తారా యూ కెనాట్ బిలీవ్ ఇట్ ఎనీవే సో విదితము కాకపోతే ఏమిటి మహాభాగ్యం అవిదితము అవిదితం అజ్ఞాతం తరిహితం తరిహి అంటే మరి ఇంకేమైనా తరిహి అంటే అప్పుడు అప్పుడు అంటే ఎప్పుడు విదితము కానప్పుడు అవిదితమే అవుతుంది అవిదితము అంటే అజ్ఞాతం విది క్రియలో కర్మ అయితే విదితము సిమిలర్లీ జ్ఞానక్రియలో కర్మ అయితే జ్ఞాతం జ్ఞాతము కానిది అజ్ఞాతం మీరు గమనించారా విద్ అన్నప్పుడు తాకి ఈ వచ్చింది జ్ఞా తాకి ఈ రాలేదు అంతే తేడా సో ఇది ప్రాప్తే ఆహా అయితే అది అవిదితమే అయ్యి ఉంటుంది విదితం కాకపోతే అవిదితమే అయ్యి ఉంటుంది అని కంక్లోషం వచ్చేస్తూ ఉంటే అబ్బెబ్బే కంగారు అథో అపీ అథో అంటే అపి అని మరియు అవిదితాత్ విదిత విపరీతాత్కృత అది అవిదితము కంటే కూడా భిన్నము విలక్షణము అని చెప్తో అసలు అవిదితం అంటే ఏంటి విదిత విపరీతము ఇప్పుడు అవిదితము అంటే విదిత పక్కన నెయ్యి ఉంది ఆ నెయ్యిలో నకార లోపం వస్తుంది విదిత నకాలం లోపిస్తే ఏమస్తుంది అవిదిత అవుతుంది ఓకే సో అవిదిత అవిదిత అంటే ఇప్పుడు నార్త్ పోల్ దానికి ఆపోజిట్ ఏమిటి సౌత్ పోల్ అన్నట్టుగా విదితమునకు ఆపోజిట్ ఏమిటి విదిత విపరీతం అపోజిట్ అవిదితం ఇలా అప్పుడు ఏమైపోతుంది అవిదితము ఇప్పుడు కుండాబానా ఇవన్నీ కూడా నామరూపములు వ్యాకృతములు విదితము అంటే వ్యాకృతము కాబట్టి అవిదితం ఏమిటవుతుంది అవ్యాకృతం అవుతుంది కాబట్టి విదితము అంటే నామరూపాత్మకమైన జగత్తు దీనికి విపరీతము నామరూప అవ్యా నామరూప వ్యాకరణమునకు ముందు ఉండి నామరూప వ్యాకరణము లేనిది అంటే అవ్యాకృతం అవుతుంది అవ్యాకృతము అంటే దాన్ని అవ్యాకృతమే దాని లక్షణం ఏంటంటే అవిద్య అవ్యాకృత అవిద్య లక్షణాత్ వ్యాకృతీజాత్ అది అవ్యాకృత అవిద్య అంటే అవిద్య రెండు రకాలు వ్యాకృత అవిద్య అవ్యాకృత అవిద్య ఇప్పుడు అవ్యాకృత అవిద్య అంటే ఎవరో చెప్పుంటారా నేను కళ్ళు మూసుకుని ఇదిగో నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను ఈ కూర్చున్నాను నేను ఇది నేను అది నేను ఫలానా ఇది అవ్యాకృత అవిద్య అంటే దేహాభిమానముతోటి తమ ఎందు ఒక పర్టికులర్ వ్యక్తిత్వాన్ని ఆరోపించి కూర్చోవడం ఇది అవ్యాకృత అవిద్య ఇప్పుడు ఈ అవిద్యతో నేను కళ్ళు తెరుస్తా ఇప్పుడు వ్యాకృత అవిద్య మొదలవుతుంది ఇలాగా ఇది నా ఇల్లు ఈమె నా భార్య వీడు నా కొడుకు ఇది నా బ్యాంక్ అకౌంటు ఇది నా సంపద ఇది నా ఆస్తి ఇది నా పేరు ప్రతిష్ట ఇది వ్యాకృత అవిద్య కాబట్టి కాబట్టి జగత్తు నావరూపాత్మకమైన జగత్తు అవిద్యా కార్యము అవిద్య నుంచి పుట్టింది దీనికి ఈ జగత్తుకి మూలమైన కారణం ఏమిటవుతుంది అజ్ఞానం అవుతుంది అవిద్య కార్యం అవిద్య అవుతుంది ఏమిటండి అవిద్యకి అవిద్యా కార్యానికి తేడా నామరూప వ్యాకరణమైనది కార్యము నామరూప వ్యాకరణము కానిది కారణము అంతే కదా కాబట్టి అవ్యాకృత అవిద్యారూపమైన విదితము వ్యాకృతము కాని ఏ అజ్ఞానం అనే లక్షణము కలదో అది ఏ అవిదితము నిజానికి ఈ అవిదితము విదితమునకు బీజం అవుతూ ఉంటుంది విద్య ఇప్పుడు పామును చూశాడు మీరు అదిగో పాము అంటారు పాము విదితము ఈ విదితమైన పాము ఎక్కడి నుంచి పుట్టింది త్రాడు నుంచి పుట్టింది అనకూడదు విదితము కదా తెలుస్తూ ఉంది కంటితో చూస్తున్నాడు మనస్సుతో తెలుసుకుంటున్నాడు భయపడుతున్నాడు అన్ని విధాలుగా ఏమిట్రా అలా వణుకుతున్నావు అంటే పాము కనపడుతుంది ఇక్కడ పాము రాయిదే పాము కనపడుతుంటే మనం వణుకు కదా అంటాడు కూడా సో పాము విదితము ఈ విదితమైన పాము త్రాణ నుంచి పుట్టింది అనుకో త్రాణించి పాము పుట్టదు ఏ మంత్రాలు మాయలు ఇదేనా అలాగే ఉండదు శాస్త్రం త్రా నుంచి పుడుతుందా పాము మరి ఎక్కడి నుంచి పుడుతుందా అజ్ఞానం నుంచి పుడుతుంది ఏ అజ్ఞానము రజ్జువు యొక్క అజ్ఞానం నుండి పాము పుడుతుంది దీన్ని ఏమన్నారంటే మట్టి నుండి కుండ పుట్టినట్టుగా రజ్జువు యొక్క అజ్ఞానం కుండకి ఉపాదానం ఏమిటి కుండకి మెటీరియల్ ఏమిటి మట్టి పాముకి మెటీరియల్ ఏమిటి పాముకి మెటీరియల్ రజ్జు అనకూడదు పాముకి మెటీరియల్ ఏమిటి అజ్ఞానం రజ్జు అజ్ఞానం నుండి పుట్టింది ఆ అజ్ఞానమే రజ్జు అజ్ఞానం ఎలా ఉంటుంది అవ్యాకృతముగా ఉంటుంది రజ్జు అజ్ఞానం ఏ షేప్లో ఉంటుందండి అజ్ఞానానికి షేప్ ఏమిటాయా బాబు అజ్ఞానానికి షేప్ ఏమి ఉండదు రజ్జు యొక్క జ్ఞానము అవ్యాగృతంగా అవుతుంది అది వ్యాకృతం అవుతుంది వ్యాగృతం అయితే ఎలా బయటపడుతుంది పాము అవుతుంది ఒకటికి పాము అది వాడి సంస్కారాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు అజ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడంటే ఏం చెప్తారు జ్ఞానం ఎలా ప్రవర్తిస్తాడో చెప్పగలుగుతారు తవా చెప్పగలుగుతారు ఎందుకంటే జ్ఞాని ఉచితముగా ప్రవర్తిస్తారు ఒక క్యూ ఉందనుకోండి జ్ఞాని వీళ్ళు ఏం చేస్తాడు క్యూలో నిలబడతాడు అజ్ఞానం ఎలా ప్రవర్తిస్తాడో వీళ్ళు ఎలా చేస్తాడో చెప్పలేదు హీ విల్ డూ మల్టిపుల్ థింగ్స్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ హీ విల్ డూ సో అంచేతనే ప్రాణ్ని చూసి కొంతమంది పాం అనుకుంటారు వాళ్ళ సంస్కారాన్ని బట్టి మరి కొంతమంది మాల అనుకుంటారు మరికెప్పుడు మాలలు వేస్తూ ఉండడం వేయించుకుంటూ ఉండడం ఇవే గుర్తు ఆ వేసిన మాలన్నీ సంచులు పెట్టి ఇంటికి తెచ్చుకోవడం వాటిని ఎలా భద్రం పెట్టుకుంటూ ఇలాంటివి ఏవో చేసి వాడున్నాడు అనుకోండి వాడుక అక్కడ దొడ్డు కర్రలాగా కనపడింది అనుకోండి ఏమిటి మాల ఇక్కడి కిందకు వచ్చింది లోపల పెట్టేనే నేను అనుకుంటాను ఇక్కడ ఒకడు మాల అనుకుంటాడు కాబట్టి అజ్ఞానము వ్యాకరణాన్ని చెందితే ఏ రూపాన్ని పొందుతుంది అంటే పాము అవ్వచ్చు మాలవ్వచ్చు మాలకి బీజం ఏమిటి అజ్ఞానం పాముకి బీజం ఏమిటి అజ్ఞానం కాబట్టి నామరూపాత్మకమైన విదితమున కంటకు బీజము అజ్ఞానము అని చేత అజ్ఞానమే అవ్యాకృతము అదియే అవిదితము కాబట్టి పరమాత్మ అవిదితము అంటే దీంట్లో పడుతుంది వెళ్ళి మీకొక మాట చెప్పమంటారా పరమాత్మని పరమేశ్వరుణ్ణి ఆత్మ భిన్నంగా పెట్టి మీరు ఆ పరమేశ్వరుణ్ణి నిలబెట్టడము సంభవమే కాదు మీరు పరమాత్మ ఆత్మ కంటే భిన్నంగా పెట్టాడంటే పరమాత్మతో తున్నే మార్దియా అయిపోయిందంటే ఇంకా ఆ పరమాత్మను నిలబెట్టడం బతికించడం చాలా కష్టం ఆ పరమాత్మ జడమైపోతాడు నశ్వరం ఎందుకు కొరగాని అయిపోతాడు పరమాత్మ ఇప్పుడు వీళ్ళు అంటూ ఉంటారు దేవుడికి ధూపదీప నైవేద్యాలు లేవని అంటే ఎందుకు లేవంటారు అంటే భక్తులకి దూరంగా అయిపోయాడు అనమాట భక్తు ఎవడూ భక్తులు లేవు అవట ఎవడు భక్తులు లేకపోతే దౌపదీపుల విద్య ఎక్కడి నుంచి వస్తే ఆ దేవుడు బతుకు అలా తయారవుతుంది ఏది భక్తుల నుంచి సపరేట్ అయిపోయింది దేవుడు ఏమవుతాడు దౌపదీపుల విద్య లేకుండా అయిపోతాడు అలాగే ఆత్మ నుంచి భిన్నంగా ఉండే దేవుడికి బతకడానికి కూడా అవకాశం అంటే అతను ఎప్పుడు ఆత్మ నుండి సపరేట్ చేయకూడదు ఆయన ఆత్మరూపంగా ఉన్నాడనే మనం గ్రహించాల్సి ఉంటుంది ఆత్మ నుంచి భిన్నంగా పెట్టారనుకోండి భిన్నంగా పెడితే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి ఇగో ఇన్ని దోషాలు దేవుడికి వచ్చేస్తాయి అంచేతనే దేవుడు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఇదంతా కూడా చాలా గట్టి కండిషనింగ్ మీరు అది ఆ మాట అర్థం చేసుకోవాలి ఇట్ ఈజ్ ఆల్ ఏ కండిషన్ ఇట్ ఈజ్ హ్యామర్జింగ్ టు అవర్ బ్రెయిన్స్ అండ్ అది అలాగే పెట్టి మీరు కేనా కేనోపనిషత్తుని పట్టుకుని తెలుసుకుంటా ఉంటారు వర్కౌట్ కాదు అంచేతనే తేనోపనిషత్తు గమని పాఠం చెప్పరు దానిలోతూ తెలియని వాడు ఏదైనా చెప్తారు అది వేద సంగతి తేనోపనిషత్తుని పక్కన పెడతారు కఠోపనిషత్తు చెప్పచ్చు ఇంతలాగా షేక్ చేసి ఇట్లాగా మీ కండిషన్స్ని కండిషనింగ్ని ఇంతలా షేక్ చేసి ఇట్లా ఉండదు కఠోపనిషత్ ఏదో కథ ఉంటుంది ఏవో కొన్ని ధర్మాలు ఉంటాయి ధర్మము ఇత్యాదులు ఉంటాయి కథ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటుంది యముడు మృత్యువు అనేప్పటికీ అందరి అటెన్షన్ ఆకర్షిస్తున్నారు బికాస్ ఇట్స్ ఎ బిగ్ ఎనిగ్మా ఈ యముడెవరు ఈ మృత్యువు ఏమిటి అన్నది ఇట్స్ ఎ బిగ్ ఎనిగ్మ దాని గురించి చెక్ చేసేపప్పటికి ప్రతివాడు ఆకర్షణ పడుతుంది దాంట్లో కాబట్టి పాఠం చెప్పడమే కానీ కిటోపనిషత్తు పాఠం అన్నది అంత సరళం కాదు ఎందుకంటే మీ కండిషనింగ్స్ అన్నింటినీ కూడా అది క్వశ్చన్ చేస్తుంది విల్ కంటిన్యూ ఓం పూర్ణమా నర పూర్ణమిదం పూర్ణ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి